భ పర్చున్న దేవ నీతి మంతుల గొప్ప దేవ ఈరోజు దినవంత మాకు ఇచ్చిన ఇజ్రాయెల్ అయిన మహాదేవ మిక్కిర్ కూడా మేము జ్ఞాపకం చేసుకుని అలాడి అనాది అమరని పగడి పడపలతని ప్రార్థనలు గడుతున్న యశ్వ్రభ మీరే మహాత్మ ద్వారా ప్రభ మహాత్మతో నింపండి నా దీవానికి శోతం మాకేంద్ర పాట నడిపించి రాణి బిడ్డలు నడిపించి సైతం నా దీవానికి శోతం సర్వస్వత్వం నడిపించి వాగ్దానం చెప్పిండ్రు ఆ వాగ్దాం మంచి నేర్పించి మా ఆత్మీల చెరువుని ఇలగల చెవి తెచ్చి గ్రహించగల మంచు తెచ్చని మీరు పరిశుద్ధిక అమ్ముని వాక్యం తర పరిశుద్ధ పరిచమ్మ పాట పాడుతున్నా ఆ పాట పాడుతున్నా హేవుడు ఇచ్చిన సమయం బట్టి దేవునికి వాదనాలు చిన్న పాట వాడదా నేను ఎల్లప్పుడూ సన్న తదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు నేనెల్లప్పుడూ ఏ హోవను సన్నతించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల రాధనాపను స్తించుట మానను ఆరాధనాపను స్తించుట మానను స్తించుట మానను కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా సితుగతులే మారిన అవకాశం చేజారిన కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తంది ప్రేమం అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతనా మంచుకే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతించుట మానను ఆరాధనాపను స్థుతించుట మానను మానను ఆసులన్ని కోల్పోయినా కన్నవారి కనుమరుగైన ఊపిరి బరువైన గుండెలు పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైన పూపిరి గుండలే పగిలినా ఏను ఏవా తీసు కొనూ ఏను ఏవా తీసు కొనను ఆయనా నా మునకే సుతి కలుగా ఆయనా నా మునకే సుతి కలుగుగా అంతాన మేలుకే ఆరాధన ఏసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తించుట మాపను శృతి చుట మానను స్తి మానను సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును విసుని స్వారూప్యము నేను పొందాలని యేసుని స్వారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన శిలువకై అనుమతించిన విలువైన సిలువకై అంతనా ఆరాధన యేసుకే అంత మంచుకే తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతించుట మానను ఆరాధనాపను శృతించుట మానను శృతి చుట మానను నీవు చేయునది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలసి కొందును నీవు చేయునది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలిసి కొందును ప్రస్తుత దూకరమే ప్రస్తుతము సమస్తము అభ్యసించిన సమాధాన ఫలమే అభ్యసించిన సమాధాన ఫలమే అంతా మేలుకి ఆసుకే అంతా తను చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఫో స్నో స్న అవమానం ఎంత ఆకాశం ఎవరున్నారు ఆకాశమందుగా ఏదైనా నీవు నా కుండగా ఏదైనా కక్కరలేదు నీవు నా కుండగా ఏదైనా కక్కరలేదు అంత మేలుకే ఆరాధన అంత వంచికే తన చిత్తమునకు తల వంచితే తను చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతి చుట మానను ఆరాధనాపను శృతి మానను చుట మానను నే నిల్లూహోను సన్న నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడూను సన్నతించడం నిత్యము ఆయన కీర్తి నా నోట నుండం అంతా మేలుకే ఆరాధన యేసుకే అంత మం తన చిత్త ము తన చిత్త మునగుత వంచితే ఆరాధనాపను శ్రుతించుటమానను ఆరాధనాపను శ్రుతించుటమానను శ్రుతితి చుటమానను అద్యూ అమ్మజన దేవునికి స్తోత్రం అలయా కీర్తనలు కీర్తనలు ఒకటో అధ్యాయము ఒకటో వచ్చనం చూద్దాం ప్రదర్ కీర్తనలు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చనం చూస్తే ఇక్కడ ఏమంటుండంటే చిన్న మాట ప్రాధాన్యం చేసుకుందాం అనా సౌండ్ ఓకేనా ఓకేనా ఓకే ఫైన్ స్తోత్రం ప్రభా నైనా సమా ప్రభా నీ పాపలకు వేలా స్తోత్రాలు దేవా నీ బంగారు వేలా స్తోత్రాలు దేవా దేవ మహాప్రభ ఎందుకు పనికినటువంటి మంగళ దేవాయసాప్రభ నీ యొక్క పనిముట్టుగా తయారు చేసినటువంటి స్తోత్రం మహప్రభ దేవాయస్రభ నీ అందు భయభక్తులు కలిగి జీవించాల మా ప్రభా దేవాయస ప్రతి ఒక్కరిని నీ యొక్క శిష్యులుగా మేము చేయాలి మహప్రభ అటువంటి టాస్క్ ఇచ్చారు మా ప్రభ ప్రతి ఒక్కరిని మేము దేవా సమయంగా చేయటం సాయం చేయండి మా ప్రభా వాక్యంలో మీరేవడిని మాట్లాడాడు మా ప్రభావ ప్రసిద్ధ శక్తి చేత మమ్మల్ని నింపాడు మహాప్రభ మేము చేయడంతా నీకు సఫలమేట సాయం చేయండి మా ప్రభా రీతి పోలిగా నడుచుకుంటాకు సాయం చేయండి మా ప్రభా మీరే తోడో అంటారని ఇక్కడ వాక్యం మీరే పరిశుధాశక్తి తోటి నాతో మాట్లాడతారని త్వరగా రాబోతున్నీస్ పెడకూర్చున్నాం తంది ఆ మెయిన్ ఇక్కడ చూస్తే కీర్తనలు ఒకటో అధ్యాయం ఒకటో అచ్చినం దుస్తు ఆలోచన చెప్పడం నడవక పాపుల మార్గంలో నిలవక అపాసకులు కూర్చుండే చోటను కూర్చుండక ఇక్కడ ఏం చెప్తుండంటే దృష్టిల గురించి అన్గాడ్లీ పీపుల్ అంటే దృష్టిలు ఎలా ఉన్నారు అక్కడ దుష్టులు అంటే ఎవరు ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు దుష్టులు దుష్టులు అంటే నీతి కాకుండా నీతి ఆపోజిట్ వర్డ్ దుష్టులు నీతి మంతులు పనులు చేస్తున్నారు దుష్టులు వాళ్ళ పాపం కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ ఇక్కడ కీర్తనలో ఒకటో అధ్యాయంలో దావిద్ భక్తుడు ఇక్కడ ఏం చేస్తుందంటే దుష్టులు ఎంతో మంది దృష్టి అక్కడ ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు ఎంతో మంది దుస్తులను చేరదీసిండు దుస్తుల ఆలోచన చెప్పిన నడవక్క దుష్టులు ఎలా ఆలోచిస్తారు దుష్టులు అన్నప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి ఇక్కడ దేవుడు చెప్తుండడు దుస్తుల ఆలోచన చెప్పున నడవక దుస్తులు అనేది ఆలోచన ఎలా ఉంటుంది వాళ్ళ చెప్పున మనం నడుస్తేం చేస్తామో మనము మరణంకి వెళ్తాము దుష్టులు ఎలా చెప్తున్నారు అక్కడ దుస్తుల ఆలోచన చెప్పిన నడవక్క పాపుల మార్గం నిలవ ఎవరైతే పాపం చేసిడారో వాళ్ళ మార్గం మనము నిలవకుండా ఇక్కడ యేసు ప్రభుత్వం ఏం చెప్తుండే అక్కడ దుస్తుల మార్గంలో మనము నిలవద్దు దుస్తుల మార్గంలో ఆలోచన చెప్పడం నడవద్దు పాపల మార్గంలో మనము నిల్వక పాపలనే మార్గంలో అక్కడ నిల్వక పాపం చేసేవాళ్ళు ఎన్ని చేస్తారంటే హత్య చేయొచ్చు నరహత్య చేయచ్చు మనభంగం చేయొచ్చు ఎన్నో పాపాలు ఉన్నాయి మన ధర ఆ అంటే ఎదుటి వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పొచ్చు అది కూడా పాపమే కదా సో మనం ఈ రోజుల డే టు డే లైఫ్ లో ఎన్నో పాపంలో ఎదుర్కొంటాం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒక్క అబద్ధం అని ఆడకుండా ఉన్నామా మనము అబద్ధ సాక్ష్యం చెప్పకుండా ఉన్నాం ఉంటున్నాం దుష్టులు ఆలోచన చెప్తున్నాడు కదా ఎలా ఆలోచిస్తారు దుష్టుడు ఏం చేశాడంటే వాడు దుష్టుడు అంటే సాతాన్ గాడు దుష్టుడు సాతాన్ గాని లెక్క మనము ఆలోచించదు ఈ రోజు మనం డే టు డే లైఫ్ లో సాతాన్ గాని లెక్క మనము ఆలోచిస్తున్నామా ఎలా ఆలోచిస్తున్నాం మనం వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది ఒకరికి కీడ్ చేద్దామని ఉంటది పొద్దున్న వేసినప్పటి నుంచి వాడు ఇట్లా అయిండు వాడు అట్లా అయిండు వాడు ఇంత పెద్దగా ఏండు వాడు ఇంత ఆస్తి సంపాదించండి మనకు మనసులో ఒక వేదన ఉంటది జెలసి ఫీల్ అవుతా వివరణ మంచిగా బతుకుతుంటాయి సో అటువంటిది అన్ని వదిలేసి ఇక్కడ యేసు ప్రభువు మన కొరకు వచ్చిండు అనే శరీర రూపీ వచ్చి ఆయన ప్రాణం నే మనకు పెట్టిండు ప్రాణం పెట్టినందుకు మనము జెలసి ఫీల్ ఎందుకు అవుతున్నాం ఆయన ప్రాణం మనకి ఇచ్చేసి నువ్వు ఇచ్చేసి ఆయన రక్తం ద్వారా మనం కడిగిండు మన పాపంలో మొత్తం మీ ఈరోజు కడిగిండు వేసు ప్రభు కడిగినందుకు నువ్వు ఏం థింకింగ్ చేస్తున్నావు వాళ్ళ గురించి అన్యా థింకింగ్ చేస్తున్నావా దృష్టిలో ఎలా ఆలోచిస్తారు అలా ఆలోచిస్తున్నావు నువ్వు ఎలా మార్గంలో ఎక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చుంటున్నావా సో నువ్వు ఏ విధంగా నువ్వు ఈ రోజు డే టు డే లైఫ్ లో మనము ముందుకు సాగు అపాసకులు కూర్చున్న చోట కూర్చున్నావా ఎట్లా కూర్చుంటారు అంటే వాళ్ళు జోగు చేసుకుంటూ అపాసకులు ఒకరొకరు నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు అప్పనింద వేసుకుంటూ అక్కడ కూర్చున్నారు అనమాట సో ఆ యొక్క గుంపులో మనం ఉన్నామా ఎటువంటి గుంపులో ఉన్నాం మనం ఇక్కడ ఎన్ని గుంపులు ఉన్నాయి దుస్తుల ఆలోచన దుస్తులొక్కలు పాపులొక్కలు అపాసకులు మూడు గుంపులు ఉన్నాయి మూడు గుంపులలో మనము ఎక్కడున్నాం మనం దుస్తుల ఆలోచన చెప్పినా మనం నడుస్తున్నామా పాపుల మార్గంలో మనము నిలుస్తున్నామా ఇక్కడ ఇంకా కింద ధర్మశాస్త్రం మనం ఆనందించచ్చు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ఏమంటాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రం అని మనం టైం మనము ఆయన ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియంగా ఉన్నది దినమెల్లా నేను దాని ధ్యానించాడు అంటాడు కీర్తనలు నూట పంతొమ్మిది వచనంలో చూస్తే ఇక్కడ చూడండి కీర్తనలు నూట పంతొమ్మిది శామ్స్ వన్ వన్ నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియంగా ఉన్నది దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను అండ్ ధర్మశాస్త్రం మనకు ఎవ్రీ టైం ప్రియంగా ఉండాలి అండ్ ధర్మశాస్త్రం ఏముంది రెండంచెల కడ్గం అది జీవం గల వాక్యమై ఉన్నది ఈరోజు జీవం గల వాక్యం రెండు కడ్గమై మూలిగెలను ప్రతి ఒక్క దాన్ని విభజించుకుంటూ మనకు వెళ్తుంది సో ఈరోజు నీ వాక్యం చదువుతుంటే ప్రతి ఒక్కటి మైండ్ షార్ప్ కావాలి మూలిగల వరకు హృదయం అంత మనకు వెళ్ళాలి వెలుగునై ఉన్నది ఆయన వాక్యం ఏముంది మన పాదంలకు దీపం కావాలి ఆయన వాక్యము ప్రతి ఒక్కటి మనము అను అనుగుణ నేర్చుకొని మనకు బైబుల్ లేకుండా కూడా ఆయన వాక్యం మనము ప్రచురించే లెక్క మనము కావాలి ఈరోజు ఆయన వాక్యము దీపం కావాలంటే ఆయన యొక్క వాక్యంలో ఏదేది ఉందో మనము తెలుసుకొని ముందుకు సాగాలి ఇంకా నీ త్రోవకు వెలుగునై ఉన్నది నా త్రోవకు వెలుగునై నేను వెళ్తుంటే లైట్ లెక్క వస్తుంది మనం వెళ్తుంటే సో ఆయన యొక్క వాక్యం చదివిన వాళ్ళకు ఆయన యొక్క వాక్యం మెమరేసుకుంటుంటే మనకు లైఫ్ లెక్క ముందుకు మనము వెళ్తాం అనమాట అక్కడ చూస్తే దుస్తుల ఆలోచన చెప్పడం మనం ఎందుకు నడుస్తున్నాము ఈ రోజులో చూస్తే యువనస్సులే కానీ ఎవరే కానీ యువనస్సులు ఎక్కడ పాస్టర్లే కాని ఎవరైనా ఎవరైనా సరైన మార్గంలో ఉన్నారా అంటే నేను చెప్తున్నా లేరు చెప్తున్నా సో చెప్తున్నారు చేసేది ఒకటి సో అక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందనమాట సో ఎక్కడైనా కూడా మనము ఏదైనా చెప్తే దాని ప్రకారం మనము ఆ మాట ప్రకారం మనము ఉండాలి సో ఇక్కడ చూసుకుంటే మనము దుశ్యుల ఆలోచన చెప్తున్నాడు సార్ దుష్టునికి ఎట్లా ఆలోచన మనము ఏ యొక్క ఆలోచన మనము నింపుతున్నాం ఇక్కడ చూస్తే ఫస్ట్ సెకండ్ పీటర్ రెండో పేతురు రెండో అధ్యాయం రెండో వచనం చూస్తే ఫస్ట్ నుంచి మరి అబద్ధ ప్రజల్లో ఉండరి అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉందరు వీరు తమ్మును కొరిన ప్రభు కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకొనచ్చు నాశకరమగు భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించుద్దురు హలడియా ఇక్కడ ఏం చెప్తుందంటే వాళ్ళు అబద్ధ ప్రాప్తలు ఉన్నారు దృష్టిలో ఆలోచన చెప్పిన నడుస్తురు వాళ్ళు అబద్ధ ప్రాప్తలు అంటే వాది రైట్ ఉన్నది రామ్ చెప్తున్నారు రామ్ ఉంది రైట్ చెప్తున్నారు అన్నమాట సో వాళ్ళు ఇక్కడ ప్రజలను వాళ్ళు వేరే త్రోవకు తరలిస్తున్నారు అనమాట వేరే త్రోవకు వాళ్ళు నిజమైన స్వచ్ఛమైన మార్గంలో వాళ్ళు నడవకుండా వేరే త్రోవల వాళ్ళని నడుపుతున్నారు బోధకులు కాపర్లే అలా ఉంటే ఇంకా సంఘస్సులు విశ్వాస ఎలా ఉంటారు ఈ రోజుల్లో చూస్తే కాపర్లే అలా అబద్ధ ప్రవక్త వాళ్ళు నడవట ఇక్కడ ఏం చేస్తున్నంటే అబద్ధ ప్రవర్తలు పదలో ఉండేది అంటే అక్కడ చేతురు రాష్ట్ర సంఘంలో శ్రీ పేతురు రాసిన సంఘంలో అక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారనమాట అక్కడ పేతురు గమనిస్తుండ్రు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండారు అంటే అబద్ధము ప్రవర్తిస్తున్నారట అబద్ధంగా వాళ్ళు చెప్తున్నారు చెప్పినట్టు వారు ఈరోజు నడుచుకుంటారు అన్నమాట అటువంటి తీసివేయాలంటే మనం ఏం చేయాలి మనం పరిశుధాత్మ పొందుకొని పరిశుధాత్మ వరం చేత మనము ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పాలి ఆ యొక్క ఆ యొక్క బైబుల్లో రాసింది ఒకటి ఉంటే మనం ఒకటి చెప్తే దానికి బైబుల్ ఏం రాసింది అది చాలా జ్ఞానంగా మనము అర్థం చేసుకొని చెప్తే అప్పుడు ప్రజల్లోకి వెళ్ళే ఆస్కారం ఉంది ప్రజల్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి మనము వాళ్ళు అక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ప్రజల్లో ఉన్నారు అటువలనే మీలోనూ అబద్ధకి ఉంది అంటుండే ఏమంటారు కూడా అబద్ధం చెప్పే వాళ్ళ ప్రవక్తలు కూడా మనదారు ఉన్నారని అక్కడ పేతురు భక్తుడు చెప్తుండ్రు ఇంకేం చెప్తున్నంటే వీరు తమ్మను కొని నా ప్రభుని కూడా విసర్జించచ్చు వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే యేసు ప్రభుని కూడా విసర్జిస్తున్నారు వాళ్ళు అక్కడ ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నంటే అబద్ధ ప్రవక్తలు ఈవెన్ యేసు ప్రభు కూడా ఆఫ్టర్ అని వాళ్ళు తీసేస్తున్నారు యేసు ప్రభుని కూడా వాళ్ళు ఆశ్రయించుకుంటారు ఈ రోజు ఏసు ప్రభు లేకపోతే నీకు పాప క్షమాపణ లేదు అటువంటిది వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే అబద్ధ ప్రవర్తలు వాళ్ళు వచ్చి ఏసు ప్రభుని కూడా తృణీకరిస్తున్నమాట ఇక్కడ చూడ ఎంత మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు నీకు అన్నం పెట్టి నీ ఒక్క ప్రతి ఒక్కటి చూసిన వాళ్ళనే మనము తృణీకరిస్తున్నామంటే అది ఇబ్బట్టుకుంటుంది అనమాట అది చేయడాని పని మనము చేస్తు నీ తండ్రిని తండ్రిని నువ్వు సన్మానించమంటే నువ్వు సన్మానిస్తలేవు ఈ రోజు నీ తల్లిని తండ్రిని నువ్వు విసర్జిస్తున్నావు నీ యొక్క ప్రభుని నువ్వు విసర్జిస్తున్నావు ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రభు కూడా విసర్జించచ్చు తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తారు తండ్రిని కూడా విసర్జించి నేనే దేవుని అని తమకు తామే వాళ్ళు నాశనం చేసుకున్నారట నీ యొక్క అహంకారము నీ యొక్క మనసులో ఏది ఉందో గర్వము ప్రతి ఒక్కటి అహంకారం ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల పాస్టర్లు రెవరెండ్ అని చెప్తారు కానీ వాళ్ళు చేసేదంతా వేరే పనులే రెవరెండ్ అని ఉంటది ముందట కానీ వాళ్ళు దేవుని భక్తిలో ఉంటలేరు అబద్ధ ప్రవక్త వల్లే ఈరోజు వాళ్ళు ముందుకు సాగుతున్నారు అబద్ధ ప్రవక్త వల్లే ముందుకు సాగినప్పుడు వాళ్ళు ఏసు ప్రభుని కూడా విసర్జించి నేనే అంత చేసిన వాళ్ళు నిరూపించుకుంటారు నేనే ఉన్న ఏసు ప్రభు ఎక్కడున్నారు నన్ను పూజించారని ఆ టైప్ తీరుగా ప్రజలలో వాళ్ళు ఉంటురారు అనమాట సో ఇక్కడ చూడవలసింది ఏంటంటే మనము ఏసుప్రభుని విసర్జించకుండా ఏసుప్రభు అత్తుకోమన్నాడు కదా నా కుడి పార్శ్వం గూర్చోమన్నా నిన్ను నువ్వు కుటుపాశ్రమను కూర్చొని ఆయన సింహాసనం మీద నువ్వు కూర్చోాలి ఈరోజు ఆయన అత్తుకోవాలి నువ్వు ఆయన పోలిని మనము నడుచుకోవాలి విసర్జిస్తురు ఇక్కడ ఆయన యొక్క ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు విసర్జిస్తున్నప్పుడు మనము ఆయన తోటి మనము నడవాలంటే ఇక్కడ ఏం చేస్తున్నారు దుశ్యులు ఆశం చెప్పిన వాళ్ళు నడుస్తున్నారు అనమాట దుశ్యులు అన్గాడ్లీగా ఉన్నారు అనమాట గాడ్లీగా లేరు అన్గాడ్లీగా ఉన్నారు దుష్టిని చేతిలో వాళ్ళు బాణంలోంటి వారు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఏసు ప్రభు నీవెన్ ఏసు ప్రభుని కూడా ఇక్కడ విసర్జించే వాళ్ళు నడుస్తురమాట నడుస్తుంటే తమకు తాగమే శీఘ్రంగా వాళ్ళు ఏం చేస్తారు నాశనం చేసుకుంటారు నాశనకర్మకు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించుదురు నాశనకరమైనది భిన్నాభిప్రాయాలు నాశనకరమైన బోధను వాళ్ళు అక్కడ ఎంచుకుంటారు అనమాట ఎవరికైతే అభివృద్ధి కావాలో అభివృద్ధిగా కలిగిన బోధ కాకుండా రక్షణ బోధ కాకుండా వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళకు ఇది వస్తుంది అది వస్తుంది నువ్వు ఇట్లా చేస్తే అట్లా వస్తుంది నీకు కార్ వస్తుంది బంగ్ ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసే బోధనే ఉంది కానీ అది దాంట్లో అబద్ధం ఉంది అబద్ధ చేసే బోధ అది అనమాట ఈరోజు నీకు ఎంకరేజ్ చేసినట్టే ఉంటది కానీ వాళ్ళు ఏం చేస్తుంది ఎంత నుంచి గోతులు దోవుతున్నారు అనమాట సో అటువంటి పోగొడతల బోధ ఉంటేనే ఈరోజు అందరూ నడుస్తారు నీకు అది వస్తుంది నీ ఇంటికి కార్ వస్తుంది నీకు అది నీకు ఇంకా వేరే వస్తుంది నీకు జాబ్ కొంటవు నీకు ఇంకా ల్యాండ్ వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో నువ్వు అభివృద్ధి చెందుతవు నువ్వు ఇజ్జయ్ అజ్జయ్ అని ఎంకరేజ్ చేస్తు పాల్ కానీ ఏదైతే నిజం అది నీ కొరకు దేవుడు చనిపోయింది ఈ రోజు నీ యొక్క నీ కొరకు దేవుడు చనిపోయిండు నువ్వు ఆ పాపం చేయకుండా మాను అని ఎవరు చెప్తలేరు అబద్ధ బోధకులు అక్కడ అబద్ధ బోధకులు అక్కడ చెప్తున్నారు అనమాట చెప్తుంటే ఇక్కడ ఏం చేస్తుండడు మరియు అనేకులు వారి పోకిరి చేసి అనుసరించి వాళ్ళు ఊతి చేత వాళ్ళు అక్కడ నడుచుకుంటున్నారు అనమాట వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడను వీరు ఇట్లా చేస్తుంటే సత్య మార్గం ఇంకా ఏముంటది సత్య మార్గము దూషింపబడుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు నాశనంకే కొనిపోతున్నారు అనమాట దుస్తులు ఆలోచన చెప్పిన వాళ్ళు నడుస్తున్నారు అన్గాడ్లీగా వాళ్ళు ఉన్నారు దేవుని తండ్రి తిరిగినట్టే తిరిగి వాళ్ళు అద్భుత ప్రవక్తలుగా వాళ్ళు బోధిస్తున్నారు అనమాట వారి నాశనంకే వస్తుంది ప్రభువుని కూడా వాళ్ళు తృునీకరిస్తారు ధృణీకరించి వాళ్ళు ఇంకా నాశనంకే తెచ్చుకుంటారు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ త్రోవలో నడిపే నీకు వాళ్ళు చూస్తున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే వాళ్ళు శీఘ్రంగా వాళ్ళు దేవుడిని తోట తిరిగిన బిడ్డలే కానీ తొట్టిల్లిపోయారు అనమాట దేవుణ్ణి దేవుడు ఇంకెక్కడున్నాడు నేనే మొత్తము నేను చేస్తున్నది అని చెప్పి వాళ్ళకు అహంకారము గర్వం వచ్చి వాళ్ళు ఆ రీతిగా ప్రయత్నిస్తున్నారు అనమాట సో ఈ రోజు నీకు అహంకారం గర్వం అంటే నువ్వు దేవుణ్ణిలో ఉండలేవు అనమాట ప్రతి ఒక్కటి విద్యాలే ప్రతి ఒక్కటి మనసులో కపటము కుళ్ళు ప్రతి ఒక్కటి తీసివేసి అన్ని తీసివేసి దేవుని దగ్గరికి రావాలని నువ్వు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు దిగినంగా ఉంటే సో అప్పుడు నీకు దేవుడు నీకు నీకు ప్రతి ఒక్క పనిని పనిలో నీకు ప్రతి ఒక్క పనిలో సక్సెస్ ఇస్తారనమాట సో ఈ రోజు ఎంతమంది లేరనమాట ఈ రెవరెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా కూడా వారు వారు వృత్తిలో వాళ్ళు నెంబర్ వన్ కావచ్చు కానీ ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చే వారికి వాళ్ళు అబద్ధ సాక్ష్యంతో ఉన్నారు అబద్ధ ప్రవక్త లెక్క వాళ్ళు ప్రవర్తిస్తురు ఒకటి కాకుండా ఒకటి చెప్తున్నారు మొత్తం ప్రతి సంఘంలో ఉన్నారు ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అని వారు బోధించినది ప్రభుని తృణికి నచ్చుంటూ ఉన్నది నేనే నేనే అన్నట్టు స్వార్థ ఇక్కడ సేవ చేసిన అటువంటిది కాకుండా మనము స్వార్థపూరితమైన సేవ చేసి ప్రతి గురికొల్పాలి ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరిని మనము ఎంకరేజ్ చేసి ముందుకు సాగనీయాలి ఇంకేం చెప్తున్నారంటే వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది వారు ఎట్లా ప్రవర్తిస్తుర్రో వారి బట్టి సత్యమనే మార్గము దూషింపబడుతుంది అనమాట మీరు క్రిస్టియన్స్ అంటారు కానీ అట్లా ఉండరు మీరు ప్రతి ఒక్క దాంట్లో తాగుడులో ఫస్ట్ ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో తిండిలో ఫస్ట్ ఉంటారు ప్రతి ఒక్క అన్య క్రియలు చేయడంలో వాణ్ణి వీణ్ణి చెడగొట్టడంలో కొత్త కొద్ది దాంట్లో మీరు ఫస్ట్ గా ఉంటారు అని అక్కడ వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్తారు మన మీద చెప్పినప్పుడు సత్య మార్గం అప్పుడు అక్కడ దూషింపబడుతుంది సత్య మార్గంలో ఉండాలంటే నీ వే ఆఫ్ లివింగ్ వే ఆఫ్ యాటిట్యూడ్ వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంది నువ్వు ఈరోజు నువ్వు పాయి నుంచి తలనెత్తి నుంచి అరికాల వరకు నీ వే ఆఫ్ బిహేవియరు ఎలా ఉంది పెద్దల పట్ల కానీ స్త్రీల పట్ల కానీ యువనశుల పట్ల కానీ నువ్వు ఏ రీతిగా నువ్వు ఈరోజు దేవుణంలో గడుపుతున్నావు ఏ రీతిగా నువ్వు ఈరోజు జీవిస్తున్నావు అది మనం చెక్ చేసుకోవాలి మనము అబద్ధ ప్రోక్తలు చెప్పినట్టు ఏది వస్తుంది మనము నోటితోటి చెప్పొద్దా ఏది చదువుతున్నాము అది కరెక్ట్ ఉందా లేదా రెండు మూడు సార్లు మనము తాళీ చేసుకోవాలి రెండు మూడు సార్లు మనం చూసుకొని ప్రతి దాంట్లో మనం పరిశుద్ధాత్మ చేత మనము ఇట్లా చెప్పబడాలి సత్య మార్గం నడిపి చూడాలి ప్రతి ఒక్కరిని అబద్ధ మార్గంలో ప్రతి ఒక్కరు పోతారనమాట అవద్ధ మార్గం నుంచి సత్య మార్గం రావాలంటే చాలా టైం పడుతుంది వారిని ఇక్కడికి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరికి టైం పడుతుంది దుస్తులు ఆలోచన చెప్పిన వాళ్ళ దుష్టులు ఎలా ఎలా నడుచుకుంటారు ఇంకేం చెప్తుంది ఇక్కడ చూస్తే మనకు వారు అధిక లోపులై కల్పనా మార్గములు చెప్పొచ్చు మీ వలన లాభ లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు ఇక్కడ ఏం చెప్తుండే మరియు అనేకులు వారి పోకిరి చేష్టల చేష్టలను అనుసరించి నడుతురు ఏం చేస్తారంటే పోకిరి చేష్టలు చేసి వాళ్ళు నడిపిస్తారనమాట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రవక్తలు అబద్ధ పోకిరి చేష్ట వల్ల వాళ్ళని నడిపిస్తారు అనమాట ఇక్కడ ఏంటంటే పోకిరి చేష్టలు చేసిన వాడు నాశనంకు నడుస్తాడు మరణంకి వెళ్తాడు పోకిరి చేష్టలు మనము మానేసేయాలి దృశ్యలు ఆలోచన చెప్పిన నడవక మార్గంలో మనం నిలవక ఏం చేయాలి అపాసలు కూర్చున్న చోట మనము ఎహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించొచ్చు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఇట్లా కూర్చోకుండా అక్కడిక్కడ తిరగకుండా దృష్టి నడవక మనము దేవుని యొక్క ధర్మశాస్త్రము నిరంతరము దాన్ని చదువుతుండాలి అప్పుడు ఆనందిస్తామన్నమాట ద దాని దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు దివారాత్రంలో మార్నింగ్ ఈవినింగ్ ఏ టైం లేకుండా నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రని మనము యూజ్ చేయాలి దేవుని యొక్క ధర్మశాస్త్రని మనము పాటించాలన్నమాట ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఇంకా చూస్తే ఇక్కడ అనేకులు వారి పోకిర్చే అనుతరించి నడుస్తారు వీరిని బట్టి సత్య మార్గం దూషం వారు అధిక లోబులై అంటే వారు ధన అపేక్ష గల ఇక్కడ అధిక లోబులై కల్పనా వాక్యం చెప్పొచ్చు దేవుని బైబుల్లోనే చెప్పకుండా ఏదేదో కల్ప కల్పనా కథలు చెప్పుకుంటూ వాళ్ళని అక్కడ నడిపించుకుంటారు అనమాట కల్పనా వాక్యం చెప్పొచ్చు మీ వలన లాభం సంపాదించుకుందరు వారి వలన లాభము అంటే వారికి ఇట్లా ఉంది అట్లాంది అని చెప్పి వాళ్ళు లాభంని సంపాదించి వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాత లోక మందరి కటిక చీకటి బిలంలోనికి త్రోసి తీర్పులకు కావాలి ఉంచబడిన వారికి అప్పగించాను ఈవెన్ దేవుడు దేవదూతలను వెళ్ళలేదనమాట పాపం చేసినప్పుడు వాళ్ళని విడిచిపెట్టక పాత లోకంలో వాళ్ళని బిలంలో త్రోసి వాళ్ళ అక్కడ పెట్టినమాట సో ఈవెన్ మనం ఎంత దేవుని దూతలే అక్కడ పాపం చేసినప్పుడు వాళ్ళు శిక్షకు తప్ప అర్హులు సో మనం పాపం చేస్తే మనం శిక్షకు అర్హులం అనమాట సో ప్రతి ఒక్క దాన్ని మనము వదిలేసి ప్రతి ఒక్క దాన్ని మనము అహము అహంకారము నేనే దేవుణ్ణి వాళ్ళు ప్రభును విసర్జించు వాళ్ళు బోధిస్తురమాట దేవుని యొక్క మాటలను వాళ్ళు పట్టించుకుంటలేరు గాయ కొంటలేరు దేవుని యొక్క మాటలు గాయ వాళ్ళు ఏం చేస్తున్నారు బోధిస్తున్నారు అనమాట వేరే వాక్యాలు వాళ్ళు తెచ్చి కల్పిత వాళ్ళు పోకిరి చేష్టలు చేస్తున్నారు చేసి సత్య మార్గం ఏం చేస్తుంది అక్కడ దూషింపబడుతుంది పోకిరు చేసి సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకొక వచనం చూస్తే కీర్తనలో పద్దెనిమిది Psalms 18, 4 verses. మరణ పాశములు నన్ను చుట్టుకొన కొనగాను భక్తి నువల వరద పొరులు వాళ్ళే నా మీద పడి బెదిరింపగాను ఇప్పుడు ఏం చేస్తుంది మరణ అట్లా చేస్తే మనం దుస్తులు ఆలోచించి నడిస్తే పాపల మార్గం నిలిస్తే ఆ పాశలు కూర్చున్నట్టు మనం కూర్చుంటే పాపము ఇక్కడ మరణ మనకు చుట్టు కొనగలదు అటు చుట్టుకుంటుంది మనం అటువంటి రీతిగా మనము జీవిస్తే భక్తిహీనుల వరద పొరుల వల్లే నా మీద పడి బెదిరింపగను భక్తీనుల వల్లే మనం ఉంటే ఏమైతుంది వరద పొరుల వల్లే నా మీద వస్తుందనమాట భక్తినులు వరద పొరుల వల్ల మన మీద అక్కడ వస్తుందనమాట సో అక్కడ ఏంటంటే దావేది మహారాజు అక్కడ చేసినప్పుడు అట్లా వచ్చిందనమాట సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది దావేది మహారాజ్ కి ఎలా ఉంటారో సంగతి అనేది అందుకే ఇక్కడ ఫస్ట్ వచ్చనంలో దృష్టి లాల్చన చెప్పిన మనము ఆపుల మార్గంలో ఎప్పుడు కూర్చోవద్దు అపాసులు కూర్చున్న చోట మనము నిలవకూడదు సో ఇక్కడ ఏంటంటే త్రీ గ్రూప్స్ మనము అక్కడ చేయకూడదు సో ఇక్కడ యేసు ఎంతో మంది ఎగనెస్ట్గా ఉన్నారు శాస్త్రులు పరిశేలు అన్న కాయప వాళ్ళందరూ ఎగనెస్ట్గా ఉండి ఆయనను సిల్వకు పంపించారు సో దేవుని యొక్క ప్రభు రీతిగా మనకు ఆయనకు సిల్వకు వెళ్ళాలనేది ఉంది ఆయన యొక్క ఆయన యొక్క ప్లాన్ ఏముందో అది అని యొక్క దేవుని చిత్త ప్రకారం అది నిర్ణయించిండు మన యొక్క పాపమును పాపము రక్షించినాక మనం మళ్ళీ వెళ్ళి పాపంలోనే ఉంటామంటే అది అది మంచి పని కాదు పాపంలో ఉండకుండా మనము దేవుని తట తిరిగి ఆ ప్రతి ఒక్క కల్పన కథలు తీసివేసి ఇది బైబుల్ ఏముందో అది మనము ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలి బైబుల్ సత్య మార్గంలో మనము అందరినీ నడిపించడానికి చూడాలి ఎవరో ఖుష్ వాళ్ళ గురించి నీ బంగ్లా వస్తుంది నీకు అది చెప్పకుండా బైబిల్ లో ఏముంది బైబిల్లో కఠినమైన వాక్యాలు ఉన్నాయి రెండు అంచెల మన జీవ ఇది జీవ గ్రంథము రెండు మనము ప్రతి చీల్చుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి హృదయాల్ని పరిశోధించాలి హృదయాల్ని పరిశోధిస్తుంటది వాక్యం చదివినప్పుడు హృదయ అంతరంగంలోకి వెళ్ళి పరిశోధిస్తుంటది ముందుకు సాగదాం దేవుని దీవించిన ఈ వాక్యం ద్వారా మాట్లాడే యశ్వ్రభ ఈ వాక్యం మా హయాస క్రియలుంటే ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీ ఊతికే ఉన్న వాక్యం ద్వారా శుద్ధిక ఉంటే దాన్ని తొలగించి మీరు పరిశుద్ధి పరిశుద్ధపరిచి నీ అంత భయం భక్తి ఈ వాక్యం ఎట్లుంది అదే వాక్యం చెప్పాలా నా దీవానికి శోదం యశ ప్రభానికి శోధం చేసాం హలలియా నా దీవానికి శోదం ప్రభా గొప్ప జనం ప్రభా అలలియా ఉన్న యశ నా దీవానికి శోధం చేసాం ముఖ్యంది అపాసన జనం మీద మాకు భారం ఉంది నా తండ్రి ఇంటి ఆసక్తి బక్ష్యులు అటీసీ మనుగు కలిగే కిరీచ మను కలిగే చేయని అటీసీ ఆలోచన నా దీవానికి శోదం మంది ప్రభా హలలియా ఇలాగా ఉన్నారు యేసప్రభ ఈ వాక్యాలు నంబరేసేదాన్ని చెప్తాను మీరే సహాయని సదురాన్ని పేతృకు ప్రభా స్థిరపరచను అలాని అనాది అని సిరపరిచి ఆమోసీ అనాదిగా గుర్రెం కాపడి నుండే మీరు పిలిచి చెప్పమన్నారు అలా చెప్పాలా సమాధాన మౌనంగా ఉండను మేము చెప్తాను ఈ వాఖ్యాలను మేము చెప్తాను సహాయం చేసి అలాగే స్థిరపరిచి పరిశుధాతో నింపి ఇంతవరకు నడిపించాలి మీరే సహాయకరు నడిపించి మనీ ప్రసన్ మే మన ప్రభుల సుప్రభ కృప ఎంతమంది ఇంటుండ్రు మన కే మన కుటుంబంకు మా కుటుంబంకు దేవున్ కృప సదాకాలం తోడుండదు ఆమెన్ హామీ